వారణాసిని దర్శించి తిమే చూడు ఈ వారణాసి భక్తయోగ పదన్యాసి వారణి భమదురిత శాత్వ కి వారణాసి Well, I don't know. చంద్ర ఎంతకాలం ఇట్లు ముక్కు పట్టుకుని కూర్చుండే రూగోరీ తలపవును గదా గడువంతురంతలపవు అయ్యా హరిశ్చంద్ర మాకు రావణేశ్వర సమ్ము మేమోడుగుట నిష్ఠరమయ సవరివరి మాదిగా జీల సవరి మితికింకంతి మీకు జాతి కీల నివా సవరకు మారుణం అయ్యా సచేతనం మనకు నా మానసం గొప్పదయ్యా అట్లు కాని కానీ పట్టున ఇంత ధనం ఎట్లా ఆర్జించగలవు చెప్పమయ్య వైదిక వృత్తి సంపాదించునైటుగా రాసప మనిదు చె గృబ్రి గవ్వ వ్యవసాయ వృత్తి చే సవరి తువా వ్యవసాయ మృత్తికే సవరిు నీవా మేదు భూ వసతి గోష్పాదమైత హిందూ జ నిజపారమగిన జ పుందెంబు పుట్టిన హింత ఘనము గంతు కట్టు నగీ స్వల్ప కాళముదను గడసు గడుముదినము హరిశ్చంద్ర మీ పెద్ద మాడ చింపరు మా సొమ్ము గుమ్మరించే మరణ ల్య రోగం భో అనంతరము ఆకారమునందో మధు మీదాచ్యా దుస్సంభే వంద భాగ్యుండనైనా నేను ఇప్పుడేమి చేయదును నిలవశేషముగా తీర్చి వేసుకుని సంతోషించు భాగ్యము నాకు లేకపోయిగా నేను ఇప్పుడేమి చే పట్టున ధైర్యం ఊహించి నామను ఆలకింపుడు ప్రభు కాల గతి సర్వసంపదోమా గలసే దినా ఆ స్వంత కుల ప్రసిద్ధికవన్న ఘటించినగేశ్వర అంద మేల్ బి ని ప్రాణేశ్వర నీచెమ్మని సంకోచింపలదు కదా సత్య ప్రతిష్టకై ఉనర్చు నీచి కృత్యములు సగౌరవములేగునాథ నీచెమ్మని సంకోచింపలదు సుదయము నేచితో అభిమానము వదలివేయములు ప్రసిద్ధికొక వన్య ఘటించి నగేశురాంద మేల్బంది నిన్ను ద హృదయమున యగ్గు సిగ్గులు వదిలివేసి వాడవాడల నేను కొను వారి మూలంత్రమకి కొనపోదము ముందు పద ఇది అంగడి వీధి నీ ఆగా సాధించి అందరూ వినున్నట్లు ఏంగతి ఒక్కసారి గట్టిగా కేకలేము దేవి నేనిప్పుడేమని ఘోషింపలేను క్రైజనమ్మ నమ్ముకుని వారెట్లో అట్లేనాథ కాసేపురాజ్యవంతులారా అయ్యారాగే యువతీల క్తి అనుమాత్రమే అణుమాత్రమైన పంకను మాట సవిషీ నన్న ములకు నయేన వంకలు మాట ఎరుగదు సమస్తూపాలమయికమిత పాడుదైనా శందాశిగా దాటిగా ఈ పనయా ఓన్ ఇక్కడ బాని సతనమును దురతనమును తోజ్యముతునకేద బాధలేదు పిన్నిచే అదృష్టమున నిరుపేదమానిక వినను అది అది అదృష్టము చేతనే ఎము నీకు లభించినది అంటావు వయవానికి రామచులుకలాగునా మరి నీ పేరు చెప్పరాదు అవును అదృష్టము చేతనే లభించినది నేను హరిశ్చంద్రుండను నా భార్య చంద్రమతి ఏమిటేమిటి ఇంతకు ముందు ఆ కౌశికులకు అప్పువర్తనే అర్చినది నీ వీరటయ్యా అవునయ్యా తపోదాడున అమ్మునికి నీ వెట్లు అప్పు నా రాజ్య సర్వస్వము అతనికి ధార యజ్ఞార్థమై ఇచ్చదనన్న ధనము ముందుగా నిరూపించకపోవట వలన దీనికి పత్రములు గాని సాక్షములు గాని ఏమన్నా ఉన్నాయా మా ఉభయల చిత్తములే సాక్షమాయకుడా పత్రములు సాక్షములు అప్పు కోసం నిక్షేపు లాంటి లాలు అమ్ముకుంటున్నావాయి మీ గురువు గారి వద్ద వెళ్ళు ఈ అప్పు నీకు ఇవ్వతగదు కాదు అని రాయి గృద్ది గృద్ది వాదిస్తాను దారిపోయేవానికి లేని ఎప్పుడంత తలంగట్టుటలో నున్ను పత్రములు సాక్ష్యములు లేని బాక్య వసువుల చేటులో నన్ను నన్ను మించిన వారి కాశికాపూర్లో లేరయ్యా